ప్రార్థన చేసాం పరిశుద్ధ చేసే మీకు వందాలనైనా మీ కృపలో మరోసారి మాలి జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలనైనా ముఖ్యంగా ప్రభావ మా హృదయంలో ఎటువంటి ఆయాసమైన కరమైన విషయాలు మాకు చూపించండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని అయినా కనికరం పొంది మీ కృపలో జీవించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడలుగా తయారు చేయమని ప్రార్థించినాం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించక మేము ఇంత దూరం వచ్చినాం ప్రవ్వ మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి వాక్యాన్ని అర్థం చేసుకునే దయచేయండి దానికి తగిన మీ యొక్క నడిపి పనిగ్రహించండి వాక్యాన్ని అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా తయారు చేసి మీరే మహిమ పొందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి హలలుయా మనం కొంతకాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ముఖ్యంగా చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు కనీసం కొన్ని నెలల నుంచి మనం ధ్యానిస్తున్నాం ఈ చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ఏంటంటే శరీర సంబంధులకు ఆత్మీయ సంబంధులకు ఎప్పటికీ పొత్తు కుదరదు శరీర సంబంధులు ఎప్పటికైనా కానీ ఆత్మీయ సంబంధాల మీద యుద్ధమే ప్రకటిస్తూ ఉంటారు యుద్ధానికి వస్తూనే ఉంటారు కాబట్టి సరే వాళ్ళు యుద్ధానికి వస్తారనేసి శరీర సంబంధాలు మన మీదకి వస్తారనేసి ఆత్మీయ సంబంధం మనము నిలబడి ఉంటామా రండి మా మీద యుద్ధానికి అనేసి నిలబడి ఉంటామా తప్పించుకుంటే జ్ఞానం కూడా దేవుడు మనకి ఇంచాలి కాబట్టి మనం ఏ రీతిగా వారి నుంచి తప్పించుకోవాలన్న విషయమే ఈ పన్నెండు మంది చిన్న పర్వతలకు సంబంధించిన వాక్యాలను చూసినాం శరీర సంబంధాలు ఎవరు అంటే ఈ పన్నెండు చిన్న ప్రవక్తలు మనకు చూపించిన విషయం ఏంటంటే ఏషావు సంతతి లేక శయ్యూరు మన్యానికి సంబంధించిన వాళ్ళు శయూరు పర్వతం మీద నివసించే వాళ్ళు అనే విషయాన్ని మనం చూస్తాం ఈ ప్రవక్తలు అందరూ ముఖ్యంగా ఏషాబు సంతతి గురించి లేక ఆ శయ్యూరు మన్యానికి సంబంధించిన మనుషుల గురించి ఎందుకు అంతగా ప్రకటించి అన్న విషయం మనం ధ్యానించినప్పుడు ఏషాబు సంతతి వారు ఇసల్ పదల మీద ఎప్పుడు ద్వేషం కలిగి ఉన్నారు ఎందుకన్న విషయాలు ఆది నుంచి మనం చూస్తే వచ్చినాం కొంతకాలం నుంచి మరి విశేషంగా సరే ఆ యొక్క తన జేష్టవతపు హక్కును అమ్ముకోవడం విషయం కూడా మనము ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం కదా ఒకసారి చూడండి మరోసారి హెబ్యుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఈ వ్యాఖ్యాన్ని మనం చూస్తాం హెబ్యుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ముఖ్యంగా పదిహేనవ వర్షం నుంచి పదిహేడు వర్షాలు పదిహేను నుంచి పదిహేడు వర్షాలలో మీలో ఎవడనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలువర పరిష్ఠ వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నటి కాబట్టి ఇది ఒక హెచ్చరిక మీలో అంటే ముఖ్యంగా హెబ్రి క్రైస్తవ హెబ్రి సంఘానికి సంబంధించింది హెబ్రియులకు అంటే హెబ్రి అనే ఒక క్రైస్తవ సంఘం వారికి చెప్పబడ్డ విషయాలు ఆ సంఘానికి రాసిన ఈ పత్రికలో ఉన్న విషయాల గురించి మనం ధ్యానిస్తున్నాం మొదటిదిగా మీలో ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోదరేమో అని మీ గురించి నేను చింతిస్తున్నాను అంటాడు అంటే దేవుని కృపల నుంచి తప్పిపోయే వారి గురించి హెచ్చరిస్తున్నాడు మీలో ఎవరైనా తప్పిపోతారేమో అని నాకు భయం ఉంది ఎందుకు ఉండాలా అంటే ఏదైనా సూచన కదా తప్పిపోయే సూచనలు కనిపిస్తేనే కదా ఆ హెచ్చరిక రాసేది అందరూ మంచిగా ఎందుకు హెచ్చరిస్తారు తప్పిపోయే సూచనలు కనిపించినాయి కాబట్టి ఈ హెచ్చరికని మనకి అక్కడ చూపిస్తున్నాడు దాని తర్వాత ఏదైనాను మొలిచి కలవరపరుచుతుంది చేదన వేరు అన్న విషయం మనం కొంతకాలం క్రిందనిచ్చినాం చేదైన వేరు సరే మంచి వేరు అంటే ఏసు ప్రభుకి సాదృశ్యం కదా యేసు ప్రభుకి సాదృశ్యం మంచి వేరు అంటే చేదన వేరు అంటే సైతానికి సాదృశ్యం కాబట్టి చేదైన వేరు అంటే సైతానికి సాదృశ్యం లేక ఈ లోకాశలకి సాదృశ్యం ఈ లోకంలో జీవించే విధానాలకి సాదృశ్యం లోక ఆచారాలకు సాదృశ్యం మనుషుల తలంపులకు సాదృశ్యం మనుషుల ఏమంటాం మనము రీజనింగ్ సైన్సు ప్రతి దాన్ని సమర్థించుకోవడం ఇవన్నీ అపవిత్ర సదృష్టం ఎందుకంటే ఈ లోకంతో స్నేహమే అపవిత్రత ఫస్ట్ పాయింట్ కాబట్టి ఈ లోకంలోని ఎటువంటి ఆచరణలు పాటించినా అది చేదన వేరుకే దారితీస్తుంది నువ్వు ఈ లోకం నుంచి వేరు మంచి వేరులో నాటబడిన వాడవతావు అంతే కదా మంచి వేరు లేక మంచి చెట్టులో నాటబడ్డ వాడవైతావు కానీ చేదన వేరు ఖచ్చితంగా ఈ లోకపు జీవితానికి సాదృశంగా ఉంది లోకంలోని ఆచారాలు లోకం యొక్క మర్యాద పాటించడం వీటన్నిటికీ సాదృశ్యంగా ఉంది కాబట్టి ఏషావులో ఆ లోకాతీతమైన వేరు ఉంది అన్న విషయాన్ని పౌలు కింద జ్ఞాపకం ఎందుకంటే లోకాతీతమైన వేరు లేక లోకంతో సమర్థించుకొని జీవించే సేవ జీవిత విధానం లోకంతో లోకపు ఆచరణని సమర్థించుకుంటూ ఇవన్నీ పర్లేదు దేవుడు మనల్ని చూసేటిది మన రక్షణ అనుభవము మనం ఎంత యథార్థంగా అయిన అని సమర్థించుకుంటూ ఈ లోకాశ్రాన్ని పాటిస్తూ లోకాన్ని సంపాదించుకోవడము తప్పే లేదు అని సమర్థించుకోవడం వీటన్నిటిని చేదువేరుతో పోలుస్తున్నాం క్లుప్తంగా చెప్పాలంటే చేదువేరు శరీరమైన జీవితానికి సాదృశ్యం ఎటువంటి సమర్థించుకున్న కానీ ఎటువంటి బోధ తెచ్చుకున్న కానీ చేదువేరుకి సాదృశ్యం అసలైన బోధ ఈశ్వరుగ శిలో మరణానికి సంబంధించింది ఆయన రక్షణకు సంబంధించింది ఆయన తిరిగి రానున్నాడన్న విషయానికి సంబంధించింది కాబట్టి ఆయన మరణ భూస్థాపన పునదనలో పాల్గొందలా అన్నదానికి సాదృశ్యమైది మంచి వేరు కానీ దానికి భిన్నంగా దానికి ఆపోజిట్ గా ఉండే బోధ ఖచ్చితంగా చేదు అబద్ధ బోధలు అబద్ధ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు అబద్ధ వాక్యాలు మోసపుచ్చు ఆ బోధలు ముసలమ్మ ముచ్చట్లు ఈ లోకాతీతంగా సమర్థించుకొని జీవించే బోధలు అన్నీ చేదువేరుకి సాదరించుకున్నాయి ఎప్పుడైతే ఈ చేదువేరు నీ హృదయంలోకి వస్తుందో నువ్వు కలవరపడతావు అంటే ఏంది కలవరం అంటే ఏం చెప్పండి ఏది సత్యము ఏది అబద్ధమో తెలియని స్థితిని కలవరపడడం అంటాం కాబట్టి చేదువేరు వస్తే ఖచ్చితంగా కలవరపడతాం కాబట్టి ముందే నీ దగ్గర మంచి వేరు ఉందనుకో ముందే నీ దగ్గర మంచి వేరుంటే ఏం చేస్తావు ఇది చేదువేరు గ్రహించగలవు అనేకులు ఎందుకు కలవరపడతారంటే వాళ్ళలో మంచి వేరు నాటుకుంటే కలవరపడరు మంచి వేరు నాటుకోకపోవడం వల్లనే కలవరపడం ఈ లోకంలో ఏది ఆశ కలిగినా దాని తట్టు పరిగెత్తడం ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాలలో చూస్తున్నాం సేవ జీవితానికి కొరకు సమర్పించుకోవని చెప్పుకుంటూ కొంత శారీరకంగా కష్టాలు వస్తే ధన వ్యామోహానికి బానిసలైపోతున్నారు ఇలోకాశలకి బానిసలు అయిపోతున్నారు ఎందుకు బానిసలైపోతున్నారు దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు నిజమే నీ విశ్వాసం కరెక్టా కాదనేది పరీక్షిస్తుంటాడు ఆయన విధానం అది ప్రతి క్షణము పరీక్షిస్తూనే ఉంటాడు కానీ ఒకసారి పరీక్షలో పాస్ అయిన నువ్వు నాకు ఇంకా అయిపోయింది నాకు ఇంకేం పరీక్ష లేదనుకోవడం కాదు నీలో చేదు వేరు నిన్ను నువ్వు అనే విషయం గురించి మనము ఇక్కడ చూస్తున్నాం అదే రీతిగా చేదువేరు రావడం వలన ఏం జరుగుతుందంటే మనుషులు అపవిత్రులు అపవిత్రత అంటే ఏంటి ఈ లోకాన్ని దేవతగా మార్చుకోవడం దాన్ని పూజించడం ఈ లోకంలో దేవునికి బదులుగా వేరే వాటిని దేవునిలాగా తయారు చేసుకోవడం ఇదంతా అపవిత్రతకు సాదృశ్యం కాబట్టి ఎప్పుడైతే వేరే ఒక మతాన్ని వేరే ఒక బోధని నువ్వు పాటిస్తావో ఖచ్చితంగా నువ్వు అపవిత్రత పడిపోతున్నవే ఏస్లో చెప్పిన మాటలని నువ్వు ధృణీకరించిన అంటే నువ్వు కాబట్టి చేదు ఎప్పుడు నేను కలవరపరుస్తుంది ఒక ఆశ్చర్యకరమైన బోధనని దగ్గరకు వచ్చినప్పుడు అది నీ హృదయంలోకి నాటుకుంటున్నప్పుడు నీకు కలవరం వస్తూ ఉంటుంది ఇది కరెక్టా రాంగా కరెక్టా రాగా అనేది కలవరం సో నువ్వు ఏదో ఒక దిక్కు బెండ్ కావాలా కరెక్టా రాంగా ఏదో దిక్కు బెండ్ అవుతావు బెండే దాన్ని బట్టి నువ్వు అపవిత్రంగా ఉంటావా పరిశుద్ధంగా ఉంటావా అనేది తీర్మానించబడుతుంది నువ్వు దాన్ని తట్టు ఆకర్షింపబడితే ఖచ్చితంగా అపవిత్ర పొందుతుంది దాన్ని ధృవీకరించుకుంటే పరిశుద్ధపరచబడతావు కాబట్టి ఈ లోకాశలని లోకపు తత్వంను లోకపు విధానాల నువ్వు ఆయన కొరకు జీవించినప్పుడు నువ్వు పరిశుద్ధంగా తయారవుతా ఉంటావు ఏషాబు విషయంలో చూసినప్పుడు యేషావు ఎందుకు అపుత్ర అయిపోయిండు ఎందుకు వ్యభిచార అయిపోయింది అన్న విషయమే మనము ఆ వాక్యాన్ని చూసి నేర్చుకోవచ్చు తన జేశ్వతపు హక్కును ఎందుకు అమ్మివేసిండు సరే అమ్మివేయడం కొనడం అనేది సునాసం కానీ ఆయన దాన్ని అమ్మలేడు యాకోబు దాన్ని కొనలేడు యాకోబులో కూడా మోసం ఉంది యాకోబు కూడా చాలా కన్నింగ్ ఫెలో అన్న విషయం మనం చూస్తాం బైబిల్లో కానీ ఎప్పుడైనా పశ్చాత్తపడిండు ఒక కాలం వచ్చింది ఆయన పశ్చాత్తాపడి ఎంతో కన్నింగ్ అంటే మోసపుచ్చు విధానాలతోని ఆయన ఆస్తులు సంపాదించుకున్నాడు డబ్బులు సంపాదించుకున్నాడు తన మామ దగ్గర అది ఒక రకమైన చదువువేరే కానీ ఎప్పుడు పశ్చాత్తాపడి దేవదూతతో వచ్చినాక పెనుగులాటలో ఆయన పశ్చాత్తాపడిండు ఆయన జీవితం మార్పు చెందడం విషయం మనం అక్కడ చూస్తాం రాత్రి అంతా కదా జీవితం మార్పు వచ్చింది కానీ ఏషపు విషయంలో జ్యేష్ఠతపు హక్కును అమ్మివేయడం అనే విషయం మనం ఒకసారి ధ్యానిస్తాం జ్యేష్ఠత్వము అంటే దేనికి సాదృశ్యం అంటే ప్రథమ ఫలాన్ని జ్యేష్ఠత్వం అంటాం ప్రథమ ఫలము ఎవరు అంటే ఆప్య జీవితంతో అర్థం చేసుకుంటే క్రీస్తు చేసినందునవాడు నూతన సృష్టి కాబట్టి నూతన ఫలము లేక ప్రథమ ఫలం కొనతులు రాష్ట్రపతిలో చూస్తాం ప్రథమ ఫలంలాగా ఆయన మనకున్నాడు అంటే మరి నుంచి తెరిగిలేసిన వలలో ఆయన మొదటివాడు కాబట్టి ఆయన ప్రథమ ఫలం ఆయన మరణ భూస్థాపన పునర్దంలో పాల్పొందిన మనమందరం కూడా ప్రథమ ఫలం కాబట్టి క్రైస్తవులందరూ ప్రథమ ఫలమే ఎందుకంటే పాపపు జీవితాన్ని స్వస్తి చెప్పి వాళ్ళు పరిశుద్ధ జీవితంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ప్రథమ ఫలమే కానీ ఎప్పుడైతే నీ ప్రథమ ఫలం నువ్వు పోగొట్టుకుంటావో నువ్వు జయస్వతకు హక్కును అమ్ముకున్నట్లే నీ ప్రథమ ఫలం అంటే నీ రక్షణ అనుభవాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీ ఖచ్చితంగా జయస్వత్వము పోగొట్టుకున్నట్లే అదే పదిహేనో వర్షంలో జ్ఞాపకం చేస్తుంది మీలో ఎవడనన్ను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో కృప ఎప్పుడుంటుంది చెప్పండి రక్షణ ఉన్నంత వరకు కృప ఉంటుంది రక్షణ పోగొట్టుకుంటే నీలో కృప ఉండదు కాబట్టి ప్రథమ ఫలము అనేది నీ రక్షణ అనుభవానికి సాదృశ్యం ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏసు సొంత రక్షణ స్వీకరిస్తావో నువ్వు ప్రథమ ఫలంలాగా మార్చబడుతున్నావు అంటే ప్రవ్వ నాకు బదులు నువ్వు మరణించినావు నీ మరణంలో నాకు పాలు అనుగ్రహించినవు కాబట్టి నేను కూడా ఈ లోకం దృష్టిలో చనిపోయిన చనిపోయిన దానినే అని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తున్నావో నువ్వు ప్రథమ ఫలంగా మారుతున్నావు కానీ ఎప్పుడైతే అవన్నీ అవన్నీ ఆయనకి సమర్పించుకొని జీవితానికి సమర్పించుకొని తిరిగి లోకేషల తట్టు చూస్తే ను ప్రథమ ఫలం నుంచి పడిపోయినట్లు ఆ కేటగిరీ నుంచి పడిపోయినట్లు నువ్వు ప్రథమ ఫలపు లేక ప్రథమ ఫలం అంటే లేక జ్యేష్ఠత్వం జ్యేష్ఠత్వంలో నువ్వు కాబట్టి క్రైస్తవ జీవితంలో జ్యేష్ఠత్వం ఏ రీతిగా పోగొట్టుకుంటాడు అంటే ఏషావు ఏ రీతిగా పోగొట్టుకున్నాడు ఏషావు నిర్లక్ష్యం చేత పోగొట్టుకున్నాడు క్రైస్తవ జీవితం కూడా అంతే నిర్లక్ష్యం అంటే నీ రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేయడం వలన నీ ప్రథమ ఫలపు హక్కుని పోగొట్టుకుంటావు అరిదిగా పోగొట్టుకుంటే నీకు సియోను పర్వతం మీద ఆయనతో పాటు నివసించే అవకాశం నీకు ఉండదు నువ్వు తిరిగి మళ్ళా మరణించాల్సి వస్తుంది ఆయన నీ కొరకు మరణించిండు కానీ నువ్వు నీ యొక్క ప్రథమ ఫలపు అనుభవాన్ని పోగొట్టుకున్నప్పుడు నిర్లక్ష్యం చేత నువ్వు తిరిగి ప్రథమ ఫలంలాగా తయారు కావాలంటే మహాశ్రమల గుండా పోక తప్పదు ఆ విషయమే మనము ఇక్కడ ధ్యానిస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఉపధ్య ఉపాధ్య గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు ఈ ఉపాధ్య ప్రవక్త ముఖ్యంగా ఏషావు సంతతి గురించి ప్రవచించినట్టు మనం చూస్తున్నాం కొన్ని వారాల నుంచి ఉపాధ్యకు కలిగిన దర్శనం అని మనం చూస్తున్నాం అంటే ఆయనకి కలిగిన దర్శనం గురించి ఈ యొక్క అధ్యాయం రాయబడింది ఉపాధ్య ఒకటే అధ్యాయము ఈ అధ్యాయం అంతా సంభవించబోవు శిక్ష గురించి చెప్పిండు హెచ్చరికలాగా కాబట్టి మనము కొన్ని వారాల క్రితం ధ్యానించినాం ఏషావు సంతతి లేదు హేరోదు కాలం తర్వాత హేరోదు కాలం ముగించిన తర్వాత ఏషావు సంతతి అంటూ అసలేదు రెండు మూడు వారాల మనం చూసినాం హేరోదు అనేవాడు ఒక్కడు కాదు హేరోదు అనేది ఇంటి పేరు కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అనేక మంది రకరకాల పేర్లు కలిగిన వాళ్ళు మనం చూసినాం మొదటి హేరోదు లేక హేర్ ఘనత వహించిన హేరోదు తన కింద తనకి ఎంతమంది భార్యలు వారికి ఎంతమంది పిల్లలు అన్న విషయం మనం ధరించినాం ఒక్కొక్కడు కొడుకు రాజు అయినప్పుడు ఏ రీతిగా దేవుని బిడల్ని శమల పాలు చేసిన విషయం చూస్తాం యేసు రావు ఏ రాజు ఉండే యేసురావు పుట్టినాక ఆయన ఐగుప్తుకి వెళ్ళినాక బాలుడుగా ఉన్నప్పుడు ఆ ఐగుప్తులు ఉన్నప్పుడు ఎటువంటి హేరోది రాజు అతను తిరిగి వచ్చినాక దాని తర్వాత ఏం జరిగింది బాప్తిజం ఇచ్చు యోహాను కాలంలో ఏ హేరోది రాజు దాని తర్వాత పౌలు కాలం వరకు కష్టపడికి ఎవరున్నారు పేతురు కాలంలో ఎవరున్నారు స్టెఫెన్ను చంపించినప్పుడు ఏ హేరోది రాజు ఇవన్నీ మనం చూసినాం కాబట్టి ప్రతి హేరోదు రాజు లేక తన మనమ తన కొడుకుళ్ళు కొడుకుళ్ళు లేక మనమళ్ళు మనమళ్ళ కాలం వరకు కష్టపడికి ఏసుప్రభు మొదలుకొని బాప్తిజం ఇచ్చే తర్వాత యేసు ప్రభు ఏసు తర్వాత ఆ యొక్క శిష్యులు శిష్యుల తర్వాత మనం చూస్తాం అపూస్త కాలం వరకు ఆ హేరోదు రాజులు ఎంతమంది ఎటువంటి ఎంతమంది దేవుని బిడల్ని చంపించిండం చూస్తాం కాబట్టి తిరిగి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క సంతతి వాళ్ళు ఇస్రాయల్ సంతతి వారికి ఎప్పుడు పక్కన బల్యంగా ఉన్నారన్న విషయమే మనం ఉబధ్య గ్రంథంలో చూస్తున్నాం ఉబద్య గ్రంథంలో దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఏంటి ఏషావును నేను శాశ్వతంగా ఏం చేస్తున్నాడు పద పదహార నీ సహోదరు యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు ఇక ఎన్నటికి లేకుండా నువ్వు నిర్మూలమగుదువు దేవుడు తీర్మానించుకున్నాడు నువ్వు యాకోబు సంతతి వారికి నువ్వు ఎంత కష్టం కలిగించిన కొన్ని వారాల క్రితం మనం ఆ విషయాలు ధ్యానించినాం ఏ రీతిగా ఈ ఈ సంతతి వాళ్ళు యాకోబు సంతతి వాళ్ళు లేక ఎటువంటి శ్రమలుగా కల్పించారు వాళ్ళు మొదటి నుంచి ఆ యొక్క ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు పాలిథిన్ ప్రభుత్వం దేశానికి రావాలని బయలుదేరినప్పుడు వీరు ఏ రీతిగా వాళ్ళకి కష్టాలు కలిగించరు ఆ రోజు నుంచి మొదలుకొని నెబుకద్ కాలం వరకు బబులోని దేశానికి వారిని బానిసలాగా తీసుకుంటే తీసుకుపోయే కాలం వరకు వీరు ఏ రీతిగా వీళ్ళకి కష్టాలు కలిగించరు నెబుకద్ నెజర్ యొక్క సైనికులకు వీరిని ఏ రీతిగా పట్టించరు అన్న విషయం మనం చూసినాం అదే రీతిగా నిబం దేశర సైనికులు ఈ యొక్క ఇస్సల్ పల్లెని అందరినీ బానిసలాగా తీసుకొని వెళ్తుంటే వీరు ఆ ఇస్సల్పల్ యొక్క ఇండలకు వెళ్ళి వాళ్ళ ఆస్తులు దొంగలించడానికి ఇక్కడ ఉంది వాక్యం ఓ కాబట్టి తన సొంత సహోదరుని ఓ రిధిక సహోదరులే కదా వాళ్ళు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు ఇద్దరు ఏషాగు మరియు యాకబులు అన్నదాములు ఇద్దరు కానీ రక్తం పంచుకున్న సహోదరులు అయుంటి కూడా ఎందుకు ఇంత భయంకరంగా వీరు వాళ్ళ పట్ల ప్రవర్తించిన విషయమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటుండే ఎక్కడ చూడండి పదకొండవచ్చును నీవు పగవాడవై నిలిచిన దినమందు ఏ రోజు అది పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మంలలోనికి చెరబడి ఎరుసలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి కదా మూడు విషయాలు జ్ఞాపకం చేస్తుండ చూడండి నీవు పగవాడవై నిలిచిన దినం ఒక దినము అంటే తరతరాల నుంచి వాళ్ళకి పగా ఉంది ఇసల్ పైల మీద ఎందుకంటే మా తండ్రికి రావాల్సిన ఆశ్రయాలన్నీ మీ తండ్రి దొంగలించాడు మా తండ్రి దొంగలిస్తే మేమేమి చేసినాం అని అడగచ్చు కదా ఆ జస్టిఫికేషన్ నుండి అది పనికిరాదు ఆ హేట్రేడ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది సరే మీరు ఈ రోజు వరకు ఏ రేటింగ్ ఉంటుంది ఈరోజు ఏసవి సద్ధతి లేదు మొత్తం నాశనం అయిపోయింది కానీ ఈ ప్రొఫెషనల్ మటుకు ఇంకా నెరవేరుతాను ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ నెరవేరలేదు చాలా మటుకు మనం చూస్తే ఎందుకంటే ఆ యొక్క ఏషావు శారీరకమైన సంతతి లేదు కానీ పాతవి కథించే సమస్తం కృతమైన అంటే ఏషావు యొక్క ఆత్మ మన మధ్యలో ఇంకా సంచరిస్తుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు జయస్వతాన్ని పొగట్టుకుంటారు ఎవడు జయశ్వతాన్ని పొగట్టుకుంటాడో వాడు ఏశావు సంతతి ఎవడు ప్రథమ ఫలం నుంచి పడిపోతాడో వాడు ఖచ్చితంగా ఏశావు సంతతి ఒకప్పుడు దేవుని కొరకు బాగా వెలిగి పడిపోయిన వాళ్ళందరూ ఏషావు సంతతి దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి పరుషుధాత్మ పొందుకొని కృపారులు పొందుకొని ఎంతో ఆసక్తితో సేవ చేసి ఈ లోకానికి బానిసలైపోయిన వాళ్ళందరూ ఏషవ సద్ధతి వాళ్ళే ఎందుకంటే ఏషవలో ఏం మోలిసింది చేదువేరు చేదువేరు మోలిచిన వాళ్ళందరూ దేవుని నుంచి పడిపోతారు కాబట్టి అపవిత్రులు అపిత్రం అంటే ఏంది పరుషాంతం పోగొట్టుకోవడం ఎప్పుడైతే పరుశాత్వం పోగొట్టుకుంటారో వాళ్ళు సంపూర్ణంగా శారీరకంగా తయారైపోయి ఈ లోకాలను ఏదో సంపాదించుకోవాలా తపన వాళ్ళలో అధికంగా ఉంటుంది కాబట్టి వీళ్ళలో వీళ్ళు పగవారై నిలిచినారు ఎప్పుడు శత్రువులు ఈ మీదకి వచ్చినప్పుడు వీరు పగవారి వల్లే వాళ్ళ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు శత్రువులు వస్తున్న వీళ్ళ మీద వీళ్ళని పట్టిస్తాము అన్న పగ వాళ్ళలో ఉంది దాని తర్వాత పరిదేశులు వారి ఆస్తిని పట్టుకొని దినమందు మనం చూస్తాం ఇది బవ్లూను కాలంలో మరియు రోమా చక్రవర్తి కాలంలో కూడా జరిగింది నెరో అనేవాడు వచ్చి ఇస్రాల్ దేశం అంతా దోచుకున్నట్టు మనం చూస్తాం కానీ సరే దానికి సంబంధించిన విషయాలు ఎక్కువ మనకు తెలియవు నెరో చక్రవర్తి ఏస్ప్రభు కాలం తర్వాత ఏసుమ చనిపోయి తిరిగి వేసిన తర్వాత శిష్యుల సేవ కాలంలో దాన్ని ఏ రీతిగా ఇస్రాల్ ఏ రీతిగా మొత్తం సముల నాశనం చేసిండు ఆ మందిరాన్ని ఏరీతి కూలగొట్టినాడు దానిలోని బంగారు వాసులను ఏ రీతిగా దోసుకొని విషయం ఉన్నది చరిత్ర చరిత్రలో కానీ ఇక్కడ మనకు అవన్నీ అనిపించదు ఆ రోజు ఒకవేళ ఏ రోజు వంశస్థులు ఉన్నారో లేదో వాళ్ళు ఒకవేళ చక్రవర్తికి శాంతి చేసినో లేదో మనకు అవన్నీ విషయాలు తెలియవు కానీ కొంతకాలానికి మటుకు హే రోజు రాజినట్లు మనం చూస్తాం ఏ రీతిగా రాజిన విషయం మనము కొన్ని వార్ల క్రితం గణించినాం జూలియస్ సీజన్ అనే వాడికి డబ్బులు ఇచ్చి బహుమానాలు ఇచ్చి బంగారం ఇచ్చి ఇస్రాయల్ దేశంలో గలిరియా ప్రాంతానికి రాజులాగా అయినట్లు మనం చూస్తాం హే రోజు రాజు కాబట్టి ఏషవ్ సద్దతి వాళ్ళు ఈ లోకాన్ని బాగా సంపూర్ణంగా సంపాదించుకున్నారు ధనాన్ని బాగా సంపాదించుకున్నారు సంపాదించుకుని వాళ్ళ జీవిత విధానం ఏ రీతి ఉంది వాళ్ళు కొండలలో గుహలలో పైన కొండ మీద గుహలలో జీవించేవాళ్ళు కింద నుంచి ఎవ్వడు పైకి రాలేడు అని దీమాగా ధైర్యంగా హైయర్ ప్లేసెస్ వల్ల జీవించారు కాబట్టి దాన్ని మనము చెయ్యూరు పర్వతం అంటాం చెయ్యూరు పర్వతం పైన ఉంటుంది అంత పైన కింద నుంచి ఎవడు పైకి ఎక్కలేడు వీళ్ళు ధైర్యంగా మాకు కాదు అని ధీమాగా ఉన్నారు కానీ మనం దాక్కున్న స్థలము అది కాదు అది శారీరకమైన స్థలం నువ్వు అనుకుంటున్నావు నేను హయ్యర్ ప్లేస్లో ఉన్నను ఆ గుహలు తెలుసుకున్నను నా దగ్గరికి ఎటువంటి ఆపద రాదనుకుంటున్నావు కానీ అది శారీరకమైన జీవితం మనం దాకొన ఒక స్థలం కాదు మనం దాక్కోవలసిన స్థలము ఏ స్ప్రవ్వే ఆయననే మన కొండ ఆయననే మన కోట ఆయన మన ఆశ్రయదుర్గం మనం ఆయనలో నివసించాలనుకుంటాం అందుకే ఈ అధ్యాయం చివరకు వచ్చినప్పటికీ ఆ విషయం జ్ఞాపకం చేస్తాడు ఇక్కడ శయ్యూరు పర్వతం ఉన్నది ఇక్కడ సియోను పర్వతం ఉన్నది కొండ ఉన్నది నువ్వు ఇక్కడుండాలనా ఇక్కడుండాలనా నువ్వు తీర్మానించుకో అని ఓ పద్య దర్శనంలో మనం చివరికి చూస్తూ ఉంటాం ఆ వాక్యాన్ని కాబట్టి మొదటిది నువ్వు పగవాడవైన దేవుని బిడలకి రెండవది ఏంది నువ్వు పరదేశ్యులు వారి ఆస్తిని పట్టుకొని దినమందు మూడవది అన్యులు వారి గుమ్మంలలోనికి చొరబడిని ఎరుసలేము మీద చీట్లు వేసే దినమందు నువ్వు వారితో కలుసుకుంటు అంటే శత్రులతో నువ్వు కలుసుకొని శత్రులతో పాటు నువ్వు జాయిన్ అయిన సాంగత్యం శత్రులతో సాంగత్యం చేసి నీ సహోదరునికి వ్యతిరేకంగా అవ్వడం శత్రులు వచ్చి నీ సహోదరుని ఇండ్లలో చొరబడి ఆస్తులు దొంగలించుకొని నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసినవు కాబట్టి నువ్వు నాకు చాలా అసహ్యం అంటున్నాడు దేవుడు చూడండి పన్నెండవం నీ సహోదరుని శ్రమ అనుభవ దినం చూచి నీవు ఆనందం ముంద తగదు అంటే ఇసలి బానిసలైపోయి మరణిస్తూ రక్తాలు గారుతూ పిల్లలు ఏడుస్తూ స్త్రీలు ఏడుస్తూ బానిసలేకపోతుంటే వీళ్ళు ఆనందించారట మీకు బాగా మీకు తగిన శిక్ష అని బాగా ఆనందించినట యూత వారి నాష్టమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు మనం అనుకోవచ్చు తగదు తగదు అంటే చెయ్యొద్దు చెయ్యద్దు అంటున్నాడు మరి ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి కదా కదా ఇవన్నీ వాక్యం తగదు తగదు ఎందుకంటున్నాడు నువ్వు చేయకపోయింటే బాగుండేది అని అనాలి కదా వాక్యం ఈ రీతి కదా ఉదాహరణకి చూడండి నీ సహోదరి శ్రమ దినమున దినము చూచి నువ్వు ఆనందం మొంది మొందితివి అది తప్పు కదా ఆనందం పొందద్దు కదా అని రాయాల్సింది కానీ ఇక్కడ ఏముంది ఆనందం ఉందా తగదు అంటే భవిష్యత్తులో జరగబోయేది దాని గురించి చెప్తున్నాడు అంటే మీరు చెయ్యొద్దు తగదు అంటే మీరు చెయ్యొద్దు అని ముందుగా చెప్తున్నాడు అంటే ఇది ఎప్పుడు నెరవేరింది ఒకవేళ పాత నిబంధన కాలం నెరవేరితే భవిష్యత్తులో తగదు అని ఎందుకు చెప్తున్నాడు తగదు అంటే ముందు జరగబోయే విషయం గురించి మాట్లాడుతున్నాడు యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు అంటే భవిష్యత్తులో జరగబోయేదానికి నువ్వు సంతోషించద్దు అంటున్నాడు తగదు అంటే చెయ్యొద్దు అంటున్నాడు మరి ఆల్రెడీ చేసిన అయితే ఎందుకు రాస్తున్నాడు దేవుడు అక్కడే ఉంది దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు కాబట్టి ఉపాధ్యా అంటే యోహోవా సేవకుడు అని అర్థం లేక యోహోవా ఆరాధికుడు అని కూడా అర్థం కాబట్టి రెండు విషయాలు అర్థం చేసుకోండి నువ్వు నిజంగా ఆయన సేవకుడవైతే నువ్వు నిజంగా ఆయన ఆరాధికుడవైతే నీకు ఈ దర్శనం అర్థం కావాలా ఉపాధ్యాకి ఈ దర్శనం అర్థమైంది కాబట్టి ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుడు మన కొరికి ఇవన్నీ రాసిపెట్టిండి ఒకవేళ నిజంగా ఇది నెరవేరిపోతే ఈ రీతిగా దాన్ని మన కొరకు పెట్టాడు ఇంకా ఇది నెరవేరదు భవిష్యత్తులో అంటే కూడా ఇది రాకపోయేవాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి తగదు తగదు అని హెచ్చరిస్తున్నాడు నా జనుల ఆపద్ నమున నీవు వారి గుమ్మల్లోకి చొరబడ తగదు వాళ్ళ ఆపదల్లో ఉంటే నువ్వు వాళ్ళ ఇంట్లో దొంగ దొంగలగా ప్రవేశించడం ఆ రీతిగా ప్రవేశించద్దు అంటున్నాడు అంటే భవిష్యత్తు జరగబోతుంది అన్నట్టు శారీరక దేవుడి బిడల చొరబడతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నీవు సంతోషపడుచు వారి బాధ తగదు వారి ఆపదినంన నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు సో ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు హెచ్చరిస్తున్నాడు కానీ ఏసాగు సంతతి శారీరకంగా ఇప్పుడు లేదు కానీ నువ్వు ఈ రీతిగా చేయొద్దు నువ్వు ఆ రీతిగా చేయొద్దు అని ఎందుకు హెచ్చరిస్తున్నాడు దేవుడు అంటే ఇవి భవిష్యత్తులో జరగబోతున్నాయి అనే మనల్ని మరోసారి హెచ్చరికలాగా వీటిని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా చూడండి వారిలో తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డ త్రవలో నీవు నిల్వ తగదు అంటే మీకు అర్థమైంది ఏం చేసినో వీళ్ళు పాత నిబంధన కాలంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో తప్పించుకుంటే వాళ్ళని పలాని వాడు తప్పించుకుంటుంటే వాణ్ణి తప్పించుకునికుండా వాడిని రూట్ బంద్ వాడు మళ్ళీ వాపసు వెనకలు పోవాలన్నా వెనకలో వాడుంటాడు శత్రువు మళ్ళీ శత్రువు దొరికించుకుంటాడో లేదా వాడిని ఏషవు సంతతి వాళ్ళు చేసిన పని అది ఏషవు సంతతి వాళ్ళు భవిష్యత్తులో చేయబోయే ఆ పని క్రైస్తవులని లేక విశ్వాసులని పట్టిస్తారు ఈ విషయం మనం ఎనిసలంచిన తేళ్లు గొప్ప జనాన్ని అప్పగిస్తాయి సర్పంలకు మనం అదే విషయం చూస్తాం విస్కర్యోత్ యూధ పక్క నుండి తేలిలాగా కాటేసిండు ఏస్ప్రౌండ్ అంతే కదా ఆయన ముద్దు కాటు ఉన్నది అది పక్కన ఉన్నాడు కాటేసిండు దాని తర్వాత ఎవరికి అప్పగించిండి సర్పంలకు అప్పగించండు ఇవి తిరిగి నెరవేరుతాయి పాత నిబంధన కాలంలో ఇవి నెరవేరినాయి కృత్త నిబంధన కాలంలో మన ప్రభు జీవితంలో నెరవేరేది ఇవి తిరిగి తిరిగి నెరవేరాల్సి వస్తాయి అన్న ఎందుకు ఈ వాక్యం హెచ్చరిక ఆ రీతిగా ఉంది ఈ శారీరకమైన సంతతి వాళ్ళు ఆత్మీయమైన సంతతి వారిని అప్పగిస్తారు సర్పంలు తేళ్లకు తేళ్లకు తేళ్లు సర్పంలకు వీరిని అప్పగిస్తాయి అప్పుడు సర్పంలు ఏం చేయాల డైరెక్ట్ శిక్షించాలనా అప్పుడు మనం ఆరోజు చూస్తాం ఏ స్టోన్ ప్రధాన యాజకుడు తనతో పాటు ఉన్న వాళ్ళ యాజకులు అందరూ ఏం చేసిరు ఏ స్టోని ఏం చేశారు ఇది లెంట్ అంటారు ఈ సీజన్ ఈ లెంట్ సీజన్ లో ఇవే మాట్లాడుతూ ఉంటారు కానీ నేను లెట్ గురించి మాట్లాడుతున్నాను గుడ్ ఫ్రెక్ ముందు జరిగే కాలం గురించి మాట్లాడతలేను అప్పగించినప్పుడు తెల్లవారి వరకు అతని బాగా చిత్రవద చేసారు దాని తర్వాత తెల్లవారి అయినాక ఏం చేసారు ఒక ఆయన దగ్గర తీసుకెళ్ళారు కదా పిలాత్ మళ్ళా రోమా చక్రవర్తికి సంబంధించిన న్యాయాధిపతి కాబట్టి ఇక్కడ ఏం చూస్తాం మనం ఇస్కరియోత్ యుద్ధ ఏ స్టోని యాచకు యాచకులు ఏం చేశారు బాగా హింసించి రాత్రి పొద్దున్నే పిలాతు అప్పగించారు నలుగురు చూసిన మనం పిలాతు అనిడు యాజకులు ఏం చేసారు ఏ శ్రవని అన్ని అప్పగించారు పిలాత్ అంటుండు నాకు ఏం తప్పు కనిపించలేదు మీరు ఏమైన మీద నేరాలను మోపుతున్నారు నాకైతే ఏం అసలు కనిపిస్తలేదు అన్నాడు కానీ విడిచిపెడదామంటే వాళ్ళు విడిచిపెట్టని ఇస్తలేరు అప్పుడు ఏం చేసిండు మీ ఇష్టం మీరే చేసుకోండి అనేసి అప్పగించారు కాబట్టి తిరిగి మళ్ళా సర్పంచుల దగ్గరికి రావాల్సి వస్తుంది రేపటి దినంలో కూడా అటే జరుగుతుంది మీ మీద నేరాల మోపుతారు పోలీస్ స్టేషన్ పోతే పోలీసులు ఉంటాడు నీ బైబుల్ ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎత్తబడ సంఘం అంటున్నావు వాడేమంటున్నాడు వీడేమంటాడు నాకు ఏం అర్థం కావట్లేదు అంతా మీరు మెంటలో మీరు మీ చర్చిలు మీ బైబుల్స్ మాకు ఏం అర్థం కావట్లేదు మీరు మీద చూసుకోండి పోండి మీకు పెద్దవాడు ఉండాడు వాడు ఉండడా ఉండడు మాకు ఒక బీష్ పెద్ద మనిషి పోండి ఆయన దగ్గర చేసుకోండి మాకు రాకండి మాకు దిమాగ్ ఖరాబ్ మీ కేసులు వింటుంటే అని భవిష్యత్తు జరగబోయే స్థితి ఎందుకంటే ఇవన్నీ తిరిగి నెరవేరాల్సిందే వీళ్ళు తిరిగి అప్పగించడము దాని తర్వాత ఏం జరుగుతుంది దేవుని బిడల పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది శ్రమదినము నాందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు యహో దినము అనేజల మీదకి వచ్చుచున్నది అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును కాబట్టి యేషాబు సంతతి వారికి ఏం జరగబోతుంది విషయం ఇక్కడ హెచ్చరిస్తుంది నువ్వు ఏ రీతిగా ఈ శ్రమలు పెట్టినావో నీకు అది రీతిగా జరగబోతుంది నువ్వు భవిష్యత్తులో ఏం చేయబోతున్నావు నీకు అదే చేయబడుతుంది చూడండి పదహారవ వచనంలో మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్ని జలందరినూ నిత్యము త్రాగదురు తాము ఇక ఎన్నడను నుండని వారినట్లు వారి ఏమి మిగిలకుండా అయితే చూడండి పదిహేడవ వచనం సియోను కొండ ప్రతిష్ఠిత మగును సడన్లీ చూడండి టాపిక్ మారిపోతుంది దర్శనం పదహారు పదహార వచనం వరకు పదిహేనవ వచనం వరకు శయ్యరు కొండ గురించి లేక శయ్యూరు పర్వతం గురించి మాట్లాడుతున్నాడు ఏషావు సంతతి వాళ్ళు ఏ రీతిగా జీవించు వాళ్ళలో ఎంత జ్ఞానం ఉండే వాళ్ళలో ఎంత ధనికులు ఉండే వాళ్ళు ఈశ్వరు పల్లెకి ఏం చేసిండ్రు ఎంతగా కష్టాలు పెట్టినరు వాళ్ళని నేను నిర్మూలిస్తా అనేసి దేవుడు తీర్మానించుకోండి సడన్లీ పదిహేడవ వచనం వచ్చేప్పటికి ఏమంటున్నాడు సియోను కొండ గురించి చెప్తున్నాడు అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును తప్పించుకుని వారు దాని ఎందు నివసింతురు ఏం తప్పించుకునే వాళ్ళు పైన ఉండే శ్రమలు పరదేశులు అన్యలు శత్రులు నీ మీదకి వచ్చే టైంకి నువ్వు తప్పించుకోవాలా ఎప్పుడు తప్పించుకోవాలా నువ్వు ఆ శయూరు పర్వతాన్ని తట్టే పోవద్దు నువ్వు శయూరు పర్వతం వారితో సహవాసమే చేయొద్దు సర్పములు తెల్లతను సహవాసం చేయొద్దు వారితో సహవాసం చేస్తే నీకు ఈ శిక్ష తప్పదు పట్టబడతావు అన్న విషయం హెచ్చరిస్తుంది కాబట్టి వారి సహవాసంలో లేనప్పుడు నువ్వు వారికి దొరకవు కదా శియోను అంటే ఇది భవిష్యత్తు గురించి చెప్పబడుతుండ ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి చెప్తుండ సినుకొండ ప్రతిష్ఠితమైంది అంటే అయిపోలే సియోనుకొండ ప్రతిష్ఠిత అంటే ఇప్పుడు కాలే ఇంతకు కాలే ఇక మీదట కాబోతుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నట్టే భవిష్యత్తు సంబంధించింది అది ప్రతిష్ఠిత మగును వారు దాని అందు నివసింతురు ఆ నివసిరి నివసింతురు అంటే భవిష్యత్తు సంబంధించింది యాపు సతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందరు పోగొట్టుకున్న వాటిని మరియు యాకోబు సంతతి వారు అగ్నియుసేపు సంతతి మంటయు అగుదురు సరే ఇది ఏర్శనం వెంట్రకలకు సంబంధించి ఆయన వెంట్రకలను కత్తిరించుకోమన్నాడు కొన్నింటిని తిరిగి మంటలో వేయాలా ఆ మంట పెద్దదై ఇస్రాయల్ లోని సమస్త జనులను దహించి వేయును అన్న వాక్యం మనం చూసిన ఒకరు వచ్చి కాబట్టి యాకొబు సంతతి వారు అగ్నియుసేపు సంతతి వారు మంటయు అగుదురు యోసేపు సంతతి వారు ఎవరు ఎఫ్రాయి మనేషియ గదా దాని తర్వాత యాకోపు సంతతి వారు అంటే ఇక్కడ కూడా రెండు క్రైస్తవ గుంపులు కనిపిస్తున్నాయి మీకు ఎక్కడ అవి సేను పొర మీద కనిపిస్తున్నాయి ఒక గుంపేమో యాకోపు సంతతి వారు అగ్ని అగును యోసపు సంతతి వారు మంట అగుదురు యాకోపు సంతతి వారు అగ్ని అగ్ని అగుదురు అని లేదు ఆడ వాక్యం చూడండి మీరు అనుకోచ్చి ఊరికే టైం పాస్ లాగున్న వాక్యం అని కానే కాదు ఇవన్నీ ఎంతో జాగ్రత్తగా దేవుడు మన కొరకు అవి నీ బాధ్యత జాగ్రత్తగా వాటిని ధ్యానించి నేర్చుకున్న విషయం యాకోబు వారు అగ్ని అంటున్నాడు అగ్ని అగును అంటలేడు ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు రోషం కలిగి జీవిస్తావో నువ్వు అగ్ని ఆయననే దహించగ్ని ఆయన దహించగ్ని ఆయన నిండుగా పొందుకుంటే నువ్వు కూడా అగ్ని అయిపోతావు రాయబడింది కానీ యోసేపు సతతి వారు మంట అగుదురు మంట అగుతురు అంటే ఏం చెప్పండి కాల్తా ఉంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మనిషి ఎఫ్రామ్ లు వాళ్ళు మంట అగుతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు తర్వాత చూడండి ఇది విషయం బాగానే తెలుసుకోండి యాకోబు సంతతి లక్షా నలభై నాలుగు వేల మంది సాదృశ్యం యోసెప్ సంతతి గొప్ప జనానికి సాదృశ్యం దాని తర్వాత సంతతి వారు వారికి కొయ్యకాలుగా ఉందరు కొయ్యకాలు అంటే ఏం మీకు కట్టెలు అంతేనా కొయ్యకాలు కట్టెలు ఆ పొయ్యి కింద పెట్టే కట్టెలను కొయ్యకాలు అయితే వాళ్ళు కాలిపోక తప్పదు వాళ్ళు కాలుతుంటే వారి వలన వచ్చే అగ్ని ఏషావు సంతతి వారిని కాలుస్తుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఏషాబు సంతతి వారిలో ఎవడును తప్పించుకోనకుండా సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు వారిలో నుండి వారిని కాల్చుదారు వారిలో సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదర ఏహోవో మాట ఇచ్చి ఉన్నాడు దక్షిణ దిక్కున నివసించు ఏషావు యొక్క పర్వతము స్వతంత్రించుకుందరు మైదాన మందుండు వారు ఫిలిస్త స్వతంత్రించుకుందరు మరియు ఎఫ్రామీల భూములను షోమ్రోను చేరిన పొలములను వారు స్వతంత్రించుకొందరు బెన్యామీలు గిలాద్ దేశంను స్వతంత్రించుకొందరు మరియు ఇస్రాయిల్ దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారపత్తుని వరకు కనానీయుల దేశంను స్వతంత్రించుకొందరు ఎరుసలేము వారిలో చెరపట్టబడిన సఫరాదునకు వారు దక్షిణ దేశపు పట్టణంలను స్వతంత్రించుకుందరు మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకాయ్ సేను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది అగును యుగ సమాప్తి తీర్పుకు సంబంధించింది ఏం జరుగుతుంది ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకాయి అంటే ఏషావు యొక్క కొండ అంటే కొండ అంటే మీరు బాగా అర్థం చేసుకోండి ఒక దిక్కు కొండ అంటే దేవుని బిడలకు సాదృష్టంగా ఉంది కానీ ఏషావు కొండ అంటే ఒక దిక్కు దేవుని బిడ్డలాగా కనిపిస్తున్నారు కానీ ఇంకొక దిక్కు వాళ్ళు లోకాతీతంగా జీవిస్తున్న వాళ్ళు లేక శారీరకంగా జీవించే వాళ్ళు ఏషావు కొండకు తీర్పు తీరుస్తూ అంటున్నారు దేవుడు ఎక్కడి నుంచి సియోను కొండ మీద నుంచి ఎవరి ద్వారా సీయోను కొండ మీద ఉండే రక్షకులు సో రక్షకులు పుడతారంట ఎప్పుడు పుడతారు చెప్పండి ఎప్పుడు పుడతారు వీళ్ళు రక్షకులు సిను కొండ మీద రక్షకులు పుడతారు ఎప్పుడైతే శ్రమల పాలైతారో క్రైస్తవులు వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని తిరిగి బుద్ధి లేని కన్యకు సంబంధించిన సామె ఉప ధ్యానిస్తాం కదా బుద్ధిగల కన్యకలు ముందే ఆ వివాహంలో పాలు గది తలుపులు వేయబడ్డాయి బుద్ధి కన్యకలు బయటనే ఉండి ఈ లోకంలో శ్రమల పాలై వాళ్ళు యుగ సమాప్తికి తిరిగి రావడము తిరిగి వచ్చినాక అప్పుడు వాళ్ళు పెళ్లి విందులో పాలు పొందుతున్నారు నేను కొంతకాలం క్రిందట ఈ వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు బుద్ధి కన్యకలు లేక గొప్ప జనానికి సాదృశ్యం వీళ్ళందరూ మరణిస్తారు పెండ్లి విందులో పాలు పొందలేకపోతారు అని చెప్పిన నా జ్ఞాపకము కానీ ప్రకటన గ్రంథం కష్టపడికి వీరందరూ ఎవరు లెక్కకు మించిన వాళ్ళు తెలని వస్త్రం ధరించుకున్న వాళ్ళు ఎవరు అని దూత ప్రశ్న వేసినప్పుడు వ్యవహాన్ భక్తుంటున్న అయ్యా నీకే తెలుసు అనడా లేదా మహాశమలలో తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని వచ్చినవారు కాబట్టి గొర్రెపిల్ల యొక్క విందులో అప్పుడు పాలు పొందుతున్నారు కాబట్టి గొప్ప జనం కూడా ఖచ్చితంగా పెళ్లి పాలు పొందుతుంది తేడా ఏంది అంటే బుద్ధి గల కన్యకలు లక్ష నలభై నాలుగు సాదృశ్యం వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ దేవుడు చక్కపరచుకున్నారు వాక్యం ప్రకటించబడ్డప్పుడు ఈ సత్యాలని గ్రహించి వాళ్ళు శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టినారు ఏషావు మాన్యాన్ని విడిచిపెట్టి శియోను పర్వతానికి ముందే వచ్చేసిన వాళ్ళు శియోను పర్వతం మీద నిత్యము దేవునితో నివసిస్తున్నారు వాళ్ళు కాబట్టి వారు ఎప్పుడు గొర్ర పిల్లతో పాటే తిరుగుతూ ఎక్కడికి వెళ్తే వీరు అక్కడ వెళ్ళిరన్న విషయం మనం జానిస్తాం కానీ బుద్ధి లేని కన్యకలు బయటికి వెళ్ళిపోయినరు గది తలుపులు వేయబడ్డాయి దాని తర్వాత మనం కొంత కలంక్రిందట చూసినాం బుద్ధి లేని తన్నులు తింటారు అన్న విషయం ఎక్కడ చూసినాం చెప్పండి ఉంది వాక్యం చూపిస్తాను నేను మీకు వాళ్ళందరూ శ్రమల పాలైనప్పుడు వీధిలోని కావలి వాళ్ళని ఆమెని కొట్టిరి అన్న వాక్యం చూసినాం ఎక్కడ ఇప్పుడు చెప్పండి పరమ గీతంలో చూసినాం మనం అప్పుడు వెతుకుతున్నారు ఏస్వారించి బయటకు వచ్చాయమే అంతవరకు తలుపు కొడుతుంటే తీయలేదు నా ప్రియుడు ఎంత తలుపు కొడుతున్నా నేను తీయలేదు సోమరినై పండుకొని ఉంటాను అంటది ఆమె కానీ కొట్టి కొట్టి ఆలస్యమైపోయి ప్రియుడు వెళ్ళిపోయాక అప్పుడు బయటకు వస్తది ఆయమే బయటకు వస్తాయి ఎక్కడికి కనిపిస్తాడు ఆయన దొరికే కాలంలో వెతికితే దొరుకుతాడు ఆయన వెళ్ళిపోయాక నువ్వు ఎంత వెతికినా దొరకాడు అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉండే పోకి రోజులు ఆమెని కొట్టిండ్రు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం పరమగీతంలో కాబట్టి ఇవన్నీ ఒకటే ఆత్మీయమైన సత్యాలు నా ప్రియుని ఎందుకు పొందుకున్నాను అనుకోని ధీమాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కానీ శయ్యూరు మన్యం వాళ్ళతో సహవాసం చేసి ఆ లోతు పడ్డ శ్రమలు మీకు తెలుసు శారీరకమైన వాళ్ళతో సహవాసం చేసినప్పుడు లోతుపడ్డ శ్రమలు యహుశపాతు ఆ అహాబుతో సహవాసం చేసినప్పుడు పడ్డ శ్రమలు శారీరకమైన వాళ్ళకితోని మనకి పొత్తు కుదరనే కుదరదు విశ్వాసులకు అవిశ్వాసు పొత్తు కుదరనే కుదరదు అవిశ్వాసం ఎక్కడ లేదు బయట అవిశ్వాసం అంతా ఎక్కడుందో మీకు తెలుసు కాబట్టి వారితో సవాసం చేయడం వల్ల మీకు శ్రమలే తప్పవు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు చివరికి ఏశావు కొండకు తీర్పు జరుగును శారీరకంగా జీవించే వాళ్ళందరూ ఏ సంతతికి సాదృశ్యం ఏ కుటుంబంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఏ ఏ గోత్రంలో ఉన్నా శారీరకంగా జీవించే వాళ్ళు ఈ లోకాతీతంగా జీవించే వాళ్ళందరూ ఏ షాబుకే ఉన్నారు కానీ మనం మటుకు ఈ లోకంతో ఎటువంటి పొత్తు పెట్టుకోకూడదు అంటే ఈ లోక ఆచారాలు కానీ లోకంలో జీవించే విధానాలతో మనకు ఎటువంటి సంబంధం లేదు మనం తీర్పు తీర్మానించుకున్న తీర్మానానికి తగినట్టే జీవించడం నేర్చుకోవాలి యోగ్యతతో పరిశుద్ధతతో ఆయన కొడుకు జీవించడం నేర్చుకోవాలి ఈ లోకం అంతా శపితమైందనే విషయం మనం మినిసించాం కాబట్టి లోకంలో దేన్ని ఆశించకూడదు అదే రీతిగా చదువుకోకుండా ఉంటామా ఉద్యోగాలు సంపాదించుకోకుండా ఉంటామా ఇండ్లు కట్టుకోకుండా ఉంటామా అవన్నీ తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనం కూడా ప్రయాసపడాల తప్పదు కానీ గ్రీడ్ అనేది మనకు అవసరం లేదు అతి మనకు అవసరం లేదు ఆశ కలిగి జీవించడం ముఖ్యమైనదే ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలని డబ్బు కూడా అవసరం కానీ వ్యామోహము అవసరం లేదు వ్యామోహము అంటే అతిక సంపాదించుకోవడం అనేది అలసటకు సంబంధించింది అనారోగ్యానికి దారితీస్తుంది చివరిగా ఎప్పుడైతే ఈ యొక్క ఏషాబు కొండకు తీర్పు ఉంటుందో దాని తర్వాత ఏస్రో యొక్క రాజ్యము ఈ లోకంలో స్థిరపరచబడుతుంది ఈ విషయాన్ని మనము ఇక్కడికి ముగించుకొని వచ్చేవారం నుంచి ఈ పన్నెండు చిన్న ప్రవర్తనకు సంబంధించిన విషయాలు మరి చూస్తాం దీంతో మనం ఉబద్య సంబంధించిన వాఖ్యాలను ముగించుకుంటున్నాం క్లుప్తంగా చెప్పాలంటే ఉబద్యాకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఏషావు సంతతి వారు ఏ రీతిగా ఇసర్పలకి శ్రమలు కలిగించరు కాబట్టి వారిని ఏ రీతిగా నేను శిక్షించబోతున్నాను అని హెచ్చరిస్తున్నాడు వాటి యుగ సమాప్తిలో ఈ కాలంలో ఏషావు సంతతి శారీరకమైన క్రైస్తలకు సాదృశ్యము మరియు యాకోబు సంతతి ఆత్మీయమైన క్రైస్తులకు సాదృశ్యం లేక గొప్ప జనానికి కానీ ఇక్కడ రెండు రకాల గుంపులు మనకు కనిపిస్తాయి యాకబు సంతతి కనిపిస్తుంది యోసేపు సంతతి కూడా కనిపిస్తుంది అంటే యాకబు సంతతి రెండు గుంపులుగా మళ్ళీ విభజింపబడింది ఒకటేమో సంపూర్ణంగా ఆయన జీవిస్తూ శివను పర్వతం మీద నివసించేది అని మనం పద్దెనిమిదో వర్షంలో చూస్తున్నాం దాని తర్వాత యోసేపు సంతతి ఇంకొక గుంపు విభజింపబడడం మనం చూస్తున్నాం కాబట్టి యోసేపు సంతతి అగ్నిగా అగుదురు మంట అంటే కాలుతరు వాళ్ళందరికీ కాలిపోతారు కానీ యాకొబ సంతతి మటుకు అగ్నిలాగా ఉంటుంది అగ్ని అయి ఉంటుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు అంటే ఏసుక్రీస్తుని పోలి నడుచుకుని ఇంటర్ వీళ్ళు యాకొబ సంతతి వాళ్ళు కానీ ఏషగు సంతతి వాళ్ళు మంటై కాలాల్సిందే వాళ్ళందరూ మరణించాల్సిందే అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు ఈ రీతిగా ధ్యానించడం కూడా చాలా కష్టమే కానీ దేవుడు మనకి ఇవన్నీ చూపిస్తుంటే మనము ఆయన కొరకు తీర్మానించుకొని వాక్యల్ని అర్థం చేసుకోవాలా అనేకలకు వీటిని మనం ప్రకటించాలా అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలనేసి మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు ఏసై మీకు వందాలు ప్రభావ కొన్ని వారాల నుంచి మేము చిన్న పర్వతాలకు సంబంధించిన వాక్యాలు మేము ధ్యానించినాం ప్రభావ యుగ సమాప్తిలో ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు హెచ్చరించిన ప్రభావ ముఖ్యంగానైనా ఈరోజు ఉపధ్యా గ్రంథానికి సంబంధించిన వాక్యాలు మేము చూసినాం ప్రభావ దేవుని సేవకుడు దేవుని ఆరాధకుడైన ఉపధ్యాకు మీరు అనుగ్రహించిన దర్శనం యుగ సమాప్తిలో ఏషవు సద్దతి వాళ్ళు ఏ రీతిగా ఈ సెల్ఫలని చేస్తారో అన్న విషయాన్ని చూపించినారు ప్రభా కానీ ఈరోజు ఏ షావు సంతతి లేదునైనా శారీరకంగా ఆ సంతతి ఎక్కడ కనిపించదు ఆ విత్తనం లేదు ప్రభావ కానీ ఇవి ఆత్మీయంగా అయిపోయినాయి ప్రభావ ఏ షము సంతతి ఆత్మీయంగా అయిందనే విషయాన్ని మీరు మాకు చూపిస్తూ ఇవి భవిష్యత్తులో జరగబోతాయన్న విషయాన్ని హెచ్చరించినారు ప్రవ్వ యాకబు సంతతి వారు మరియు ఏ సంతతి వారి గురించి కూడా మీరు మా మాట్లాడారు ప్రవ్వ కాబట్టి సర్పంలు తేళ్లు గొప్ప జనము లక్షా మంది మాకు ప్రతి మీరు చూపిస్తున్నందుకు మీకు ఎంతో వందాలు ప్రవ్వ కాబట్టి జాగ్రత్తగా వీటిని పరిశీలించి ఓ ప్రభో వీటిని అర్థం చేసుకుని అనేకులకు వీటిని తేటగా మేము ప్రకటించలాగినా మీ యొక్క పరిశుభాత్మ నడిపి దయచేసి మీరు ఆఖరి వరుస పరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాము తండ్రి ఆ